కీర్తన యాభై రెండు అయ్యో వికల్పవాదులంతటా సిగ్గుబడరు ఈ గలిగని అసురమతము నీ ముద్రలు నొల్లరు నీ నొల్లరు కామించి నీమీది భక్తికడునొల్లరు నామంత్రమునొల్లరామయుండం వరందరు తాము వైష్ణవులమంటు దర్కింతురు పైతృకవేళం నీ ప్రసాదమూనల్లరు ఘాతలనూర్థపుండ్రముగాం జాతర దైవాల నిన్ను సరిగా పూజంతురు అతల వైష్ణవులు తామను కొందరుం శ్రీవైష్ణవులగంటే చేతులెత్తి మొక్కరు భావింతురు పగవారి బట్లూ అవల వైకు నిత్యమందు కావించి వైష్ణవలము కామా నేమందువణాదులబలే నెజ్జాలు సేతురు సరుసనట్టే వేరము జడబుధురు నిరతిశ్రీవేంకటేశీ మహిమలి రగక అరిది వైష్ణవలమే అని